నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్ గత సంవత్సరం నూతన సహస్రాబ్ది సందర్భంగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు పిరమిడ్ ధ్యానుల ప్రపంచానికి అందించిన ఒకనొక అద్భుత ఆండిముత్యం వాక్క్షేత్రం వాక్క్షేత్రం వన్గా సరైన వాక్విధానం గురించి ఎంతో విపులంగా వివరించారు ఈరోజు అంటే ఆరు ఫిబ్రవరి రెండు వేల ఒకటో సంవత్సరం స్థలం హైదరాబాద్ మరోసారి మళ్ళీ మాక్షేత్రం టూగా మరిన్ని పిరమిడ్ సత్యవాకులను ప్రసాదించవలసిందిగా ప్రార్థిస్తున్నా బ్రహ్మశ్రీ సుభాష్పత్రి గారు తప్పకుండా శివప్రసాద్ గారు ఈరోజు మనం మరికొన్ని సత్యాలను సూత్రాలను ఈ వాక్క్షేత్రం అన్న కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం ఇంతకు ముందు వాక్ క్షేత్రం వన్గా మనం తెలుసుకున్న దాంట్లో మూడు క్షేత్రాల గురించి మనం సవివరంగా చెప్పుకోవడం జరిగింది ఒకటేమో భావనాక్షేత్రం రెండవదేమో వాక్క్షేత్రము మూడవదేమో చేష్ట క్షేత్రం ద ఫీల్డ్ ఆఫ్ థాట్స్ ద ఫీల్డ్ ఆఫ్ వర్డ్స్ అండ్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్స్ ఈరోజు మనం మరికొన్ని సత్యాలను తెలుసుకుందాం ఈ వాక్ క్షేత్రం టూగా ఈ కొన్ని కొత్త విషయాలను మనము మరొక కాన్సెప్ట్గా తెలుసుకుందాము ఈ కాన్సెప్ట్ పేరు పిరమిడ్ ఆయనం ఈ పిరమిడ్ ఆయనం గురించి మనం విపులంగా ఈరోజు తెలుసుకుందాం ఈ పిరమిడ్ ఆయనం అన్న కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకునే ముందర నేను ఒక पाट पाता आट ली मनोकट की वाँ रघुपतिरवराज राति पवन सीत రఘుపతి రాఘవరాజరా పతి తవన సీత రాశ్వరు అల్లా తేరే సుకో సన్మతి దే భగవన్ ఈశ్వరు అల్లా తేరే నమ్మ సుకోమతి దే భట భారతదేశంలో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ తెలిసిన పాట గాంధీజీ గారు ఎప్పుడూ పాడే పాట గాంధీజీ గారు దేనికి ప్రతీక అంటే రకరకాల విషయాలు అందరూ చెప్తుంటారు అహింస అని దేశభక్తి అని ఈ విధంగా అయితే మనం ఏ విధంగా ఆయన్ని విశ్లేషించుకుంటామంటే మహాత్మా గాంధీజీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక మానవాడి ఏడు రకాలుగా విభజింపబడింది మూలాధార తత్వంలో ఉన్నవారు స్వాదిష్టాన తత్వంలో ఉన్నవారు మణిపూరక తత్వంలో ఉన్నవారు అనాహత తత్వంలో ఉన్నవారు విశుద్ధ తత్వంలో ఉన్నవారు ఆజ్ఞాతత్వంలో ఉన్నవారు మరి సహస్రార తత్వంలో ఉన్నవారు ఏడు రకాల తత్వాలుగా మానవాళిని మనం విభజించవచ్చు అందులో విశుద్ధ తత్వానికి ప్రతీకగా మరి గాంధీజీ గారు మనకి కనపడతారు ఈ ఏడు రకాల తత్వాలు వారి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం ఫస్టు మూలాధారతత్వం గురించి మూలాధారతత్వం అంటే ఇది భౌతిక కాయతత్వం భౌతిక శరీరతత్వం ఎవరైతే నాకు పెళ్లి కావాలి నాకు కొడుకు పుట్టాలి నాకు కూతురు పుట్టాలి అని ఈ విధంగా మరి ప్రార్థనలు చేస్తుంటారో ప్రేయర్స్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడాను మూలాధారతత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి కేవలము భౌతికమే కనపడుతుంది ఇంకేది కనపడదు తర్వాత రెండవ తత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా అంటే స్వాదిష్టాన తత్వం వాళ్ళు వాళ్లకు భౌతికమైన లౌకికమైన పదవి కనబడుతుంది నేను ఎమ్మెల్యేగా ఉండాలి నేను ఎంపీగా ఉండాలి అని నాకు అందరూ ఓట్లు అయ్యాలి అని చెప్పేసి ఈ విధంగా మరి ప్రాపంచిక మరి అల్పమైన ప్రతిష్ట కోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు భగవంతుడిని ఇలాంటి వాళ్ళంతా కూడాను స్వాదిష్టాన తత్వానికి చెందినవారు ఇకపోతే మణిపూరకం వేరు భగవంతుడిని విద్య కోరుకుంటారు నాకు సంగీతం రావాలి నాకు సంస్కృతం రావాలి నేను ఎంబీబీఎస్ పాస్ కావాలి నాకు ఎండిలో సీట్ కావాలి నేను పోయి రీసెర్చ్ చేయాలి అమెరికాకి పోయి అని ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థనలు వేడుకుంటారు వీళ్ళంతా మణిపూరక తత్వంలో ఉన్నవారు ఈ యొక్క మూలాధార స్వాదిష్టాన మణిపూరక ఈ మూడు కూడాను क्रिंद मूड़ चक्रालू क्रिंद मूड़ स्थाई इधर्ति प्रापंच लौकिकम नगवदे ननाहतम इौकिकू का अट पूर्ति आध्यात्मिक मध्य इलांटार्नविक विसीगोनवर वेमा लौकिक एखर्द मनशांति कावाली ई वांट पीस आफ मैं ओ ला अंटू प्रार्थना चुटा ఇకపోతే ఐదవ తత్వంలో ఉన్నవారు అంటే తమకు తాము పూర్తిగా శాంతి పొందిన వాళ్ళు విశుద్ధ తత్వంలో ఉన్నవారు మీరేం భగవంతుని కోరుకుంటారంటే ప్రార్థిస్తారంటే మీరు తమ కోసం ఏది కోరుకోరు తమ కోసం పొందవలసిన శాంతిని అంతా పొందారు పొంది మిగతా వాళ్ళకి సన్మతి ఇవ్వండి భగవాన్ సబ్కో సన్మతి దే భగవాన్ అంటుంటారు చూశారు ఆ పాటలో వీళ్ళు తమ కోసం ఏది కోరుకోరు జగత్తు కోసం కోరుకుంటారు జగత్ కోసం ఏది కోరుకుంటారు లౌకికంగా ఏది కోరుకోరు వాళ్ళకి బట్టలు కావాలని కోరుకోరు వాళ్ళు బ్రతకాలని కోరుకోరు కొడుకులు పుట్టాలని కోరుకోరు వాళ్ళకి పేరు ప్రతిష్ట రావాలని కోరుకోరు వాళ్ళందరికీ శాంతి రావాలని కూడా కోరుకోరు సన్మతి కావాలి అంటే రైట్ ఇంటలెట్ ఓ లాడ్ గివ్ ఎవ్రిబడి దట్ రైట్ ఇంటలెట్ వేర్ దే కెన్ సి వెస్ ఈశ్వర్ అల్లా తెరే ఈశ్వరుడు వేరే అల్లా వేరే అనుకుంటున్నారు అంతా ఒకటే అన్న ఆ సన్మతి ఉందే ఆది ఇవ్వండి అని వీళ్ళు పడుకుంటున్నారు చూసారా ఎంత చక్కటి ప్రార్థన ఈశ్వరు అల్లా తేరేనాం సభకో సన్మతి దే భగవాన్ అంతా ఒకటే ఉన్నదొకటే రకరకాలుగా లేరు ఈ మతాలన్నీ కూడా పిచ్చి మాటలు ఉన్నది ఒకటే అలాంటి సన్మతి అందరికీ ప్రసాదించండి అని వీరు ఈ యొక్క ఐదవ స్థితిలో ఉన్న విశుద్ధ స్థితిలో ఉన్నవాళ్ళు ఏడవ స్థితిలో ఉన్న భగవంతులను గురించి ప్రార్థిస్తున్నారు వాళ్ళు ఇది చివరి ప్రార్థన ఆ ఇంకా ప్రార్థనలు ఉండవు ఆజ్ఞాచక్రంలోనూ మరి సహస్ర స్థితిలోనూ ప్రార్థనలు ఉండవు అక్కడ ధ్యానం ఉంటుంది అక్కడ అడగడం ఉండదు ఇవ్వడం ఉంటుంది వీళ్ళు పై స్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళు కింది స్థితిలో ఉన్న వాళ్ళకి ఇస్తారే కానీ అంతకన్నా పరిస్థితి ఎక్కడా లేదు సహస్రానికి కన్నా పైన స్థితి లేదు కనుక ఈ ఏడవ స్థితిలో ఉన్నవాళ్ళు సహస్ర స్థితిలో వాళ్ళు ఒక కృష్ణుడు ఒక జీసస్ క్రైస్టు ఒక మరి ఒక శివుడు వీళ్ళందరూ కూడాను ఆ సహస్రానికి ప్రతీక గాంధీజీ గారు విశుద్ధ చక్రానికి ప్రతీక ప్రార్థన అనేది విశుద్ధ చక్రంలో అంతమవుతుంది ఈ ప్రాపంచంలో ఉన్న అశుద్ధమైన జనాలకు కేవలం విశుద్ధం వాళ్ళే కనబడతారు అంతకన్నా పై ఉన్న వాళ్ళు కనపడడం అది వాళ్ళు కనపడలేరు అసహజం విశుద్ధమైన మహాత్ములే ఈ యొక్క ప్రపంచానికి కనపడతారు చక్రంలో ఉండేవారు సహస్రాల్లో ఉండేవారు వీళ్ళకి అర్థం కారు వాళ్ళని సామాన్య మనులు అనుకు మనుషులు అనుకుంటారు లేకపోతే పిచ్చివాళ్ళు అనుకుంటారు కానీ విశుద్ధ చక్రంలో ఉండే వాళ్ళకే ఈ ఆజ్ఞా చక్రంలో వాళ్ళు మరి సహస్రంలో ఉండేవాళ్ళు ఆదర్శ పురుషుడు కనుకనే గాంధీజీ గారికి శ్రీరాముడు ఆదర్శ పురుషుడు ఆయన గురించి రఘుపతి రాఘవ రాజారాం అని ఎప్పుడు హే రామ్ అనుకుంటునే ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు శ్రీరాముడు దేనికి ప్రతీక శ్రీరాముడు కూడా ఆయన సహస్రాల్లో ఉండే గొప్ప మాస్టర్ అయినా కూడాను విశుద్ధ చక్రానికి సంబంధించిన నాటకంలో రోల్ తీసుకుని ఆయన కూడా విశుద్ధ చక్రానికి ప్రతీకగా మనకి రామాయణంలో నిలిచారు భారతదేశంలో కొన్ని వేల ఒక అద్భుతమైన ఆయనం అంటే రామాయణం అనేది ప్రసిద్ధిగాంచింది ప్రతి భారతీయుడి నరనరాల్లోనూ ఇంకే ఉంది రామాయణం అనేది రామాయణం అంటే అది శ్రీరాముడి కథ అక్కడ సీతా లక్ష్మణుడు హనుమంతుడు రావణాసుడు వీడంతా అక్కడ సెకండరీ రోల్స్ మౌలికమైన పాత్ర శ్రీరాముడు అందులో రామాయణం అంటే అది శ్రీరాముడి కథ శ్రీరాముడి కథ అంటే ఏమిటి శ్రీరాముడి కథ అంటే అది పితృవాక్య పరిపాలన అని అందరికీ తెలుసు తండ్రి ఎలాంటి వాడైనా సరే ఎంత అధముడైనా సరే రాముడు అతనికి మాటకి బద్ధుడు తండ్రి మాట జవదాటుడు తండ్రి అల్పుడు కానీ కొడుకు మటుకు ఘనుడు తండ్రి తనకి శరీరం ఇచ్చాడు కనుక ఈ శరీరంతో చేసే పనులన్నీ తండ్రి కోసమే కనుక ఈ విధమైన మరి ఆచరణ అనేది భౌతిక కాయంతో ఆ జ్ఞానంతోనే ఉండే అశుద్ధాత్ములకు ఇది గొప్ప ఆదర్శంగా ఉంటుంది అయితే ఇన్ని వేల సంవత్సరాలుగా భారతదేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ రామాయణం అనేది ఆదర్శంగా నిలిచింది అయితే ఇప్పుడు రోజులు మారిపోతున్నాయి ఇప్పుడు ఒక కొత్త ఆయనంలో మనం ప్రవేశిస్తున్నాం ఇంకా రామాయణం అనేది పాత చింతకాయ పచ్చడి ఈ ఈరోజు మనం కొత్త ఆయనంలో ప్రవేశిస్తున్నాము ఈ ఆయన పేరు పిరమిడ్ ఆయనం పిరమిడ్ ఆయన అంటే ఇది పిరమిడ్ మాస్టర్ల కథ న్యూ ఏజ్ మాస్టర్ల కథ ఇక్కడ పితృవాక్య పరిపాలన అనేది ఉండదు ఇక్కడ సత్యవాక్కు పరిసాధన అనేది ఉంటుంది పిరమిడ మాస్టర్ల కథ అంటే సత్యవాక్కు పరిసాధన ఇక్కడ తండ్రి పనికి వాడైతే ఎవరు తండ్రి చెప్పిన మాట వినరు తల్లి మాట వినరు తల్లి తండ్రి పనికొచ్చేవాళ్ళు అయితే వాళ్ళ మాట వింటారు అలాగే భర్త పనికొచ్చేవాడైతే భర్త మాట వింటాం భార్య పనికొచ్చేదైతే అయితే పనికి వాళ్ళ మాటలు వింటాం కనుక ఇక్కడ పిరమిడ్ మాస్టర్లు అనేది సత్యవాక్కు పరిసాధకుడు ఉదాహరణకు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు సత్యవాక్కు పరిసాధకుడు తండ్రి హిరణ్య కశిపుడు హిరణ్య అని చెప్పేసి నేనే ఈ భూమండలం అంతా నా పేరు నేనే భగవంతుణ్ణి అని చెప్పమని చెప్పడు ప్రహ్లాదుడు ఒప్పుకోలేదు ఈ కనపడేది సత్యం కాదు కనపడనిది వేరే ఉంది అది సత్యము అని ఆయన తండ్రిని ఎదిరించాడు సవిధయంగా ఎదిరించాడు ధూతుడుగా ఎదిరించలేదు తండి చేత చంపబడడానికి సిద్ధం తండ్రిని చంపడానికి సిద్ధం కనుక ఇది పిరమిడ్ మాస్టర్ల కథ న్యూ ఏజ్ మాస్టర్ల కథ ఇది విశుద్ధ చక్రానికి సంబంధించిన కథ కాదు ఇది సహస్రానికి సంబంధించిన కథ సహస్రంలో స్థితిలో ఉండేవారందరూ కూడాను సత్యవాక్కు పరిసాధకులు పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను సత్యవాక్కు పరిసాధకులు కనుక ఈరోజు మన ఈ వాక్క్షేత్రంలో ఈ పిరమిడ్ మాస్టర్లు గురించి సత్యవాక్కు పరిసాధన గురించి మనము తెలుసుకోబోతున్నాం పిరమిడ్ మాస్టర్లు శ్రీరాముడి సంతతి కాదు శ్రీ ప్రహ్లాదుడి సంతతి అవసరమైతే నర్సింహ అవతారం ఎత్తుతారు ఎత్తి భూమిని ప్రక్షాళనం చేస్తారు మూర్ఖత నుంచి అహంకారం నుంచి అజ్ఞానం నుంచి ప్రక్షాళన చేసే యొక్క బాధ్యత పిరమిడ్ మాస్టర్లదే ఈ బాధ్యత ఎలా నిరవేరుస్తాము మన నోటిలోంచి వచ్చే మాటల ద్వారా ఎవరిని చంపము ఆయుధము పట్టము శ్రీకృష్ణుడు ఆయుధం పట్టలేదు మహాభారత యుద్ధంలో ఆయన నోటి మాటే గీత ఆ గీతను జవదాటిన వాళ్ళు అధోగతిలో ఉంటారు ఆ జీ గీతను పాలించిన వాళ్ళు ఊర్ధ్వగతిలో ఉంటారు కనుక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆయుధాలు కూడాను వారి యొక్క వాక్కులే వాక్కులు అనేవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటేమో అశుభ వాక్కులు రెండవదేమో శుభ వాక్కులు మూడవదేమో సత్యవాక్కులు వాక్కు అంటే మన నోటులోంచి వచ్చే మాటలే వాక్కులు అంటాం జీసస్ క్రైస్ట్ అన్నాడు వాట్ గోస్ ఇన్ ద మౌత్ దట్ డస్ నాట్ డిఫై లైట్ పర్సన్ బట్ వాట్ కమ్స్ ఔట్ టు దౌత్ దట్ డిఫై పర్సన్ అని ఎంత చక్కగా చెప్పారో ఆ యొక్క సహస్ర స్థితిలో ఉన్న గొప్ప గ్రేట్ మాస్టర్ అంటే నోట్లోంచి మానవుడి నోట్లోకి ఏది వెళ్తుందో అది మానవుడిని మలినపరచదు మానవుడి నోట్లోంచి ఏవైతే వస్తాయో అవే మానవుడిని మలినపరుస్తాయి మానవుడి నోట్లోంచి ఏది వస్తుంది వాక్కులు కనుక ఈ వాక్కులు అశుభవాక్కులని శుభవాక్కులని సత్యవాక్కులని మూడు రకాలు మూలాధార స్వాదిష్టాన మణిపూరక స్థితిలో ఉండేవాళ్ళంతా కూడా అశుభవాక్కులు పలుకుతూ ఉంటారు అలాగే అనాహత విశుద్ధంలో ఉండేవాళ్ళంతా శుభవాక్కులు పలుకుతుంటారు ఎప్పుడు కానీ ఆజ్ఞా సహస్రాల ఉండేవాళ్ళు వాళ్ళ నోట్లోంచి అశుభవాకులు రావు మరియు శుభవాక్కులు రావు వారి నోట్లోంచి సత్యవాక్కులే ఎప్పుడు ప్రవాహం ఉంటుంది కనుకనే భగవద్గీతలో కృష్ణుడు శుభాశుభ పరిత్యాగి అన్నాడు శుభము వద్దు అశుభం వద్దు రెండింటినీ పరిత్యజించండి అశుభం అనేది ఇనుప సంఖ్య అయితే శుభం అనేది బంగారు సంఖ్యలు కాని సంకేల్లే ఎవరైతే నేను ఇంకొకరికి మంచి చేస్తాను అని అనుకుంటాడో మరి మంచి మాకులు మంచి వాకులు చెప్పడానికి ప్రయత్నిస్తాడో వాడు అసత్యంలో జీవిస్తున్నవాడు ఎందుకంటే ఎవరు ఇంకొకరికి మంచి చేయలేరు ఎవరి కర్మనే వాళ్ళు అనుభవిస్తుంటారు ఒకరు ఇంకొకరికి చెడుపు చేయడం కానీ ఇంకొకటి మంచి చేయడం కానీ రెండో అసంభవం ఒక క్లాస్లో టీచర్ బాగా చెప్తున్నారంటే అందులో స్టూడెంట్స్ ఎవరైతే బాగా వింటారో వాళ్ళు నేర్చుకుంటారు ఎవరైతే వినరో వాళ్ళు నేర్చుకోలేరు టీచర్ ఎంత మంచి సరే కనుక టీచర్ వల్ల ఎవరు నేర్చుకోరు వారి వారి శ్రద్ధ భక్తుల వల్ల గురి వల్ల వాళ్ళు నేర్చుకుంటారు లేకపోతే నేర్చుకోకుండా పోతారు కనుక ఎవరిని వారే ఉద్ధరించుకుంటూ ఉంటారు ఎవరిని వారే మరి అజాగ్రత్తతో కూడి ఉంటే మరి కింద జారిపోతుంటారు ఎవరికి వారే బంధువు ఎవరికి వారే శత్రువు ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదియేద్ ఆత్మవ్య ఆత్మనో బంధు ఆ ఆత్మవ రూపరాత్మన అన్న అద్భుతమైన సత్యవాకు మనం శ్రీకృష్ణుడి ఒక సత్యవాకు మనం ఎప్పుడూ పిరమిడ్ మాస్టర్లకి ఆదర్శం కనుక పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను నోట్లోంచి మాటలు వచ్చినప్పుడు అశుభవాకులు వస్తున్నాయా వద్దు వద్దు అని వాటిని తీసేసుకుంటారు శుభవాకులు కూడా వస్తున్నాయా అవి కూడా వద్దు వద్దు అని తీసేస్తుంటారు కేవలం సత్యవాక్కులే వస్తారు నేను నీకు గురువుని నేను నీకు మంచి చేస్తాను నేను నీకు ఆశీర్వాదిస్తాను అన్న మాటలు ఎప్పుడూ రావు ఎవరైనా ఆశీర్వాదం కోరుతుంటారు ఆపు ఆశీర్వాదం చాహియే అంటుంటారు కానీ ఎవరు ఆశీర్వాదం ఇచ్చేవాళ్ళు ఇక్కడ లేరు ఎందుకంటే ఇవి సత్యవాక్ పరిసాధకు నేను ఆశీర్వాదం ఎలా ఇస్తాను నీకు నీ కర్మలే నీకు ఆశీర్వాదం నీ సు ఆలోచనలే నీ ఆశీర్వాదం నీ యొక్క పరిశోధనే నీ యొక్క పరిశాధనే నీకు ఆశీర్వాదం అన్నది ఇదే సత్యవాకు పరిసాధన కనుక ప్రహ్లాదుడు ఎంతకైనా మరి ఎంత హింసించబడినా ఆయన ఎప్పుడు కూడాను తండ్రి కదా అని చెప్పేసి నేను చంపబడతాను అని చెప్పేసి ఎప్పుడు మరి భయపడకుండా చిరునవ్వుతో మరి ఆ యొక్క చావుని స్వీకరిస్తూ ఆయన ఎప్పుడు సత్యవాక్కు పరి అంత చిన్నటి బాలుడే సత్యవాక్కు పరిశాధనలో అంతగా జీవించినప్పుడు మనము ఇంకెంత జీవించాలి పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను సత్యవాక్కు పరిసాధకులు సత్యవాకులు లే జీసస్ నోటిలోంచి ఎప్పుడు ప్రవహించేవి సత్యవాకులే మరి కృష్ణుడి నోటి నుంచి ఎప్పుడు ప్రవహించేవి సత్యవాక్కులే మరి శివుడి దగ్గర నుంచి కానీ ఏ మహాత్ముడి దగ్గర నుంచి కూడా రమణ మహిళ దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచైనా కానీ అలా సత్యవాకులే ప్రవహించేవి సత్యవాకుల గురించి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం